కీర్తన సంఖ్య నాలుగు వందల ఎనభై ఆరు జీవన్ముక్తులము శ్రీపతిదాసులము భావించవో మమ్మును ప్రపంచపుమాయా ఇవల దాన ధర్మములేమీ చేయుటలేదు తవిలిన పాతకాలు దైవమే వహించుకొనే నాకిక పుట్ట పని లేదు భవరోగ వైద్యుడు శ్రీపతి గలడుగానా ఎలా మీ స్వర్గాది లోకలేమి కోరుటలేదు కలవైకుంఠము హరికాలము నాడే ఇచ్చే తొలుత నాకు చావులతోడి సడ్డ వద్దు బలువైన అచ్చుతుని బంట్లముగానా పూపసుఖమూనొల్లము పుంచి నల్లము చేపట్టి బ్రహ్మానందము శ్రీవేంకటేశుడిచ్చను దూపయునాకటికగా తోదోపుమాకికవద్దు కాపమృతమనుడు కలడిట్టేగానా